పతిర్ద శాంతిశాంతిశాన్ని సంభూతేరపవాదా సంభవ ప్రతిషిధ్యోన్వేది కారణం ప్రతిషిధ్య సంభూతి ఉపాసన ఉన్నది ఆ సంభూ సంభూతి అంటే కార్యబ్రహ్మ హిరణ్య గర్భుడు మామూలుగా లోకంలో ఈ మాట మా లోకంలో మీకు ద్వైతులు కనపడతారు ద్వైతుల్లో మీకు అనేక రకాలు ఉంటాయి ద్వైతుల్లో అనేక రకాలు ఉంటాయి అద్వైతంలో ఇంకా రకాలు ఏమి ఎక్కడైనా రకం అద్వైతం ఉందంటే అది ద్వైతంలో వేసేయటమే మీరు ఇప్పుడు విశిష్ట ఉంటాడు ద్వైతంలో పడేయడమే ఇంకేం మొహమాటమేమి అక్కర్లా ఎందుకంటే ద్వైతానికి విశేషణం పడిందంటే ఇంక అద్వైతానికి విశేషణం వచ్చిందంటే ఇంక ద్వైతంలో పడిపోతుంది కాబట్టి ఈ ద్వైతంలో పాయింట్ ఎక్కడంటే ద్వైతం దగ్గర వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఆ హిరణ్య గర్భుడి వరకు అక్కడ ఆగిపోతారు హిరణ్య ఇప్పుడు శివుడన్నా విష్ణువన్నా రాముడన్నా కృష్ణుడన్నా మీరు అయ్యప్పన్నా ఏ పేరు పెట్టినా కూడా ఆ హిరణ్య సృష్టికర్త అప్పట్లో గాణపత్యులు ఉండేవారు వాళ్ళు గణపతి అనేవారు ఆ హిరణ్య గర్భుడికే గణపతి అని పేరు సౌరులు ఉండేవారు వాళ్ళు సూర్యుడు అనివ్వరు ఆ హిరణ్య గర్భుడికే సూర్యుడు అని పేరు సో అంటే సృష్టికర్త ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ దట్ ఈస్ ది సగుణ బ్రహ్మ అని పేరు దానికే కార్యబ్రహ్మ అని పేరు దానికే హిరణ్య గర్భుడు పేరు అది అల్టిమేట్ రియాలిటీ అని ద్వైతుల యొక్క సిద్ధాంతం ఎప్పుడైతే మీకు సృష్టికర్త అల్టిమేట్ రియాలిటీ అవుతుందో అప్పుడు తప్పనిసరిగా ద్వైతమంతా సత్యం అవుతుంది ఇప్పుడు క్రియేటర్ అల్టిమేట్ రియాలిటీ అని మీరంటే ఆయన చేసిన క్రియేషన్ మిథ్య అయితే ఆయన క్రియేటర్షిప్ మిథ్యవుతుంది కాబట్టి క్రియేటర్ అల్టిమేట్ రియాలిటీ ఎప్పుడైతే అన్నారో అప్పుడు క్రియేషన్ సత్యమై కూర్చుంటుంది క్రియేషన్ సత్యము డివిజన్స్ సత్యమవుతాయి నానాత్మం సత్యమవుతుంది సో వీళ్ళందరూ కూడా ఈ వాదులు అందరూ కూడా హిరణ్య గర్భుడి లెవెల్ దాకా వచ్చి అక్కడ స్టక్అప్ అయిపోతారు ఇప్పుడు కొంతమంది లౌకికులు సంసారులు ఈ సంసారం లెవెల్లోనే స్టక్ అయి కూర్చుంటారు ఇంక దీని నుంచి పైకి వెళ్ళిన వెళ్ళరు వీళ్ళు ఈ సంసారాన్ని అధిగమించి దీంట్లో సారం లేదని మొత్తానికి గ్రహించి దేవుడని పూజలని ఇదని అతని పట్టుకుంటూ ఆ హిరణ్య గర్భుణ్ణి పట్టుకుంటారు ఆయన్ని ఆరాధిస్తారు ఆశ్రయిస్తారు కానీ అక్కడ స్టక్ అయి కూర్చుంటారు ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళరు కానీ శృతేం చేస్తుంది ఈ సంసారంలో ఉన్నవాడిని క్రమక్రమంగా వీడిని పిలక పట్టుకుని పైకి తీసుకొచ్చి జడు నుంచి కర్మలోకి కర్మలో కూడా లౌకిక కర్మల నుంచి కామ్యకర్మల్లోకి కామ్యకర్మల నుండి నిత్యకర్మలలోకి ఉచి కర్మయోగ అక్కడి నుంచి భక్తిలోకి ఉపాసన అక్కడి నుంచి జ్ఞానంలోకి గుణాతీత స్థితికి వీడిని క్రమంగా తీసుకొచ్చే సందర్భంలో ఈ సంభూతి ఉపాసన యొక్క అపవాదము ఉంటుంది ఫైనల్ స్టెప్లో సంభూతేరపవాదాచ సో కార్యబ్రహ్మను ఎప్పుడైతే అపవాదం చేశారో దాని అర్థం ఏంటో తెలిసిన సంభవ అసలు ఈ నిర్గుణ పరబ్రహ్మ నుంచి కార్యబ్రహ్మ ప్రకటము ఒక జన్మది అదొక పుట్టుక ఆ పుట్టుక ఏ నిషేధింపబడినది ఇప్పుడు కొడుకు పుట్టాడు ఓకే ఆ కొడుకు అనేవాడు హుక్కి లేనే లేడు ఇప్పుడు ఆ పుట్టుక ఏమైంది పోయింది కాబట్టి కొడుకుని నిషేధించడం ద్వారా కొడుకు యొక్క జన్మను నిషేధించినట్లయింది అదేవిధంగా సంభూతి ఉపాసనని అపవాదం చేయటం ద్వారా సంభవమే నిషేధింపబడినది అంటే సంభవము అంటే పుట్టుక ఎప్పుడైతే సంభవానికి నిషేధం చెప్పారో అజాతవాదము స్థిరమవుతుంది సో పురుషేణ సంబ్యమానా అవిద్య సముచ్చీయ్యే అన్యామత సాధనం బ్రహ్మవిద్యాపేక్ష నిందా భవతి సంభూత్యపవాద ఎద్యపి అశుద్ధి వియోగ హేతు అతన్నిష్ఠత్వా సంభూతిని అపవాదం చేశారంటే అది ఎందుకు పనికిరాందిగా ఇంట్రడ్యూస్ చేసి అపవాదం చేశారని మీరు అనుకోకూడదు అది అంతఃకరణ శుద్ధి హేతువు అశుద్ధి వియోగహేతువు అంతఃకరణలో ఉండే అశుద్ధిని నివారించటం కోసం అది హేతువుగా పెట్టారు ఎప్పుడైతే అంతఃకరణము శుద్ధమైపోయిందో పరమాత్మతత్వము ప్రకటమైనదో వాడికి సాక్షాత్కరించినదో అప్పుడు ఇంకా సంభూతి యొక్క పర్పస్ సెర్వ్ అయిపోయింది కాబట్టి సంభూతిని ప్రజెంట్ చేయటముందు శృతికి తాత్పర్యం లేదు కనుక అద్వయ పరబ్రహ్మని బోధించటమే శృతి యొక్క తాత్పర్యం గనక ఆ పాయింట్లో సంభూతిని నిరాకరించి కేవల అద్వయ ఆత్మయే ప్రతిపాదింపబడుతుంది అది వ్యవస్థ సో ఎలాగంటే నేను నిన్న చెప్పినట్టుగా త్వం తత్ రెండూ భిన్నములుగా ఉన్నప్పుడు త్వం పదార్థ ప్రధానమైనటువంటి ప్రవృత్తికి కర్మ అని పేరు తత్పదార్థ ప్రధానమైన ప్రవృత్తికి ఉపాసన పేరు కానీ తత్ త్వం యొక్క అభేదాన్ని వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వాడికి ఇక కర్మ ఉపాసనలకి అతీతంగా పోతాడు भेद साक्षात्कार कल वीवित कर्म उपासन सयू उ अभी व्यवस्थ अतएव संभूतेरपवादा संभूते आपेक्षिक सत्वीति संभूति उपासना श्रुति चपिने ఆ ఆ ఉపాసన చెప్పిన శృతి ఆ సంభూ చెప్పింది కదా శృతి సో సంభూతి పరమార్థ సత్యమా లేక తత్కాలమునందు సత్యంగా స్వీకరించింది ఆపేక్షిక సత్యము అంటారు తత్కాలమునందు ఆ ఉపాసన కోసం అలా స్వీకరిస్తాం దీనికి దృష్టాంతము పసుపు విఘ్నేశ్వరుడు పసుపు విఘ్నేశ్వరుడు దృష్టాంతం పసుపు ముద్ద ఆ పసుపు ముద్దని కొద్దిగా నీళ్లు పోసి దాన్ని ముద్ద కింద చేసి అలా కోన్ కింద చేస్తారు దానికి ఇంక అదే రూపం ఇంకా వేరే రూపం ఇంక అక్కడి నుంచి విఘ్నేశ్వరుడి బొమ్మంతా దాంట్లో చేసే ప్రయత్నం ఏమి ఉండదు అంటే సమ్ దాన్ని తవలబాకలో పెడతారు ఇప్పుడు అదేమిటి పసుపు ముద్ద అలాగే అడుగుతాడు రోహితుడు ఏమంటాయంటే కొంచెం పసుపు పొంత తెచ్చి పెట్టండి అంటే తెలుసున్నవాళ్ళు తెచ్చి పెడతారు ఈ ఆధునికలకి పసుపు పొంత తెచ్చిపెట్టముంటే వాడికి తెలియదు అసలు పసుపు ఏమిటి అది ఎందుకు కావాలి దాన్ని ఏం చేస్తారో వాడికి తెలియదు మమా అనుకోవడం తప్ప వీడికి ఇంకేమీ తెలియదు కానీ తెలుసున్నవాళ్ళు ప్రాచీనులు పసుపు ముద్దని అడగగానే తక్కువని తీసుకొచ్చేస్తారు వాళ్ళకి తెలుస్తుంది ఒక చెంచాడు పసుపు తీసుకొచ్చేస్తారు మరీ తక్కువ తీసుకొస్తే పని ఉంది ఇంత పసుపు తీసుకోవాలి చెంచాడు ఒక టేబుల్ స్పూన్ కూడా అక్కర్ల సో స్పూన్ తీసుకొస్తే దాన్ని ముద్ద చేస్తాం ఇప్పుడు అది పసుపు ముద్ద దాంట్లో ఆవాహన చేస్తాం అంటే భావన ప్రారంభమైంది తర్వాత ఫైనల్గా ఉద్వాసన చెప్తాడు విఘ్న పసుపు విఘ్నేశ్వరుడికి ఉద్వాసన చెప్పకుండగా నెక్స్ట్ స్టెప్ చేయరు ఎందుకంటే ఉద్వాసన చెప్పేయాలి లేకపోతే మళ్ళీ పూజ చేయాల్సి ఉంటుంది ఉద్వాసన చెప్పేసి అమ్మగారికి ఇచ్చేస్తే ఆవిడ సాంబార్లో పారసుని తీసుకెళ్ళి వీళ్ళందరూ పది మంది ఉంటారు కదా భోజనానికి కాబట్టి సాంబార్లోనో కూరలోనో పారసుని పసుపు విఘ్నేశ్వరుడు దాంట్లోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఉద్వాసన అయిపోయింది ఇప్పుడు పసుపు ఈ విఘ్నేశ్వరుడు ఆపేక్షిక సత్యం తాత్కాలిక తాత్కాలికంగా ఆ పర్పస్ కోసం దాని ఉంది విఘ్నేశ్వర భావన అంతేగాని విఘ్నేశ్వరుడు అంటే పసుపు పొందలా కాదు అలాగే సంభూతి ఉపాసన కూడా అంటే కాబట్టి సంభూతి ఉపాసనని బోధించారు కనుక సంభూతి పరమ సత్యము అంచేతన ద్వైతమంత సత్యము అంచేతన పుట్టుక సత్యము ఇది ద్వైతవాదులు మాట్లాడేది కానీ శృతి ఏం చేసింది సంభూతి పరమసత్యమైన పక్షంలో సంభూతిని నిషేధిస్తుందా నిషేధించదు కానీ నిషేధించింది కా అది ఇది ఎలాగంటే విఘ్నేశ్వరుడికి ఉద్వాసం చెప్పేసి ఆ పసుపుంత తీసుకెళ్ళి కూరలో వేసేసుకో అంటే అంటే అర్థమేమిటి అక్కడికి తాత్కాలికంగా భావన తప్ప అదే పరమసత్యం కాదని చెప్పకనే చెప్పినట్లయినది కాబట్టి శృతి సంభూతిని నిషేధించింది కనుక అపవాద చేసింది కనుక సంభూతి పరమార్థ సత్యము కాదు ఆపేక్షిక సత్యమే సత్వం అంటే ఉనికి దాని యొక్క ఉనికి దాని యొక్క బీయింగ్ ఆపేక్షికం తప్ప పరమార్థము కాదు పరమార్థసత్ ఆత్మైకత్వమపేక్ష అనృతాఖ్య సంభవ ప్రతిషిద్ధ్యతే పరమార్థ సరమార్థముగా ఉన్నది ఈ వేదాంతంలో ఎంతసేపు వివేకం ఎక్కడంటే ఉన్నది కనబడు కనబడేది అక్కడ వివేకం కనబడేది ఉన్నది అక్కడే వివేకం ఏది కనబడుతుందో అది ఉన్నది అని మీరు చెప్పడానికి వీలు ఇప్పుడు రజ్జు సర్పం కనపడుతుంది కానీ లేదు సినిమా పెద్ద సినిమా కనబడుతుంది కానీ లేదు అవేమీ లేవు కనబడేది ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి కనబడటంతో సంబంధం లేకుండగా యథార్థంగా ఉన్నది ఆత్మచైతన్యం ఒక్కటియే ఆ ఎరుక ఆ ఎరుకయే ఉనికి ఉనికియే ఎరుక ఉండడమే తెలియడం తెలియడమే ఉండడం ఆ ఉనికి తెలివిగా ప్రకాశిస్తోంది తెలివి ఉనికియందు ఉద్బుద్ధమవుతూ ఉండదు దట్ ఈస్ హౌట్ ఈస్ అదే సచ్చిద్ ఆత్మ దాని ఏ రకమైన ద్వైతము లేదు కాబట్టి అది అద్వయము అది వాస్తవము దాని దృష్ట్యా చూస్తే హిరణ్య కూడా అనృతమే హిరణ్య గర్భుడు కూడా అసత్యమే దాని దృష్టితో చూస్తే ఆ దృష్టితో కాకుండా నేను అల్పుడను జీవుడను ఇక్కడ ఉండే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను అంటే హిరణ్య గర్భుడు నీకు సత్యం సరే పూజాది చేసుకో కానీ ఆ సర్వోత్కృష్టమైన ఆత్మసాక్షాత్కార దృష్ట్యా హిరణ్య గర్భుడు కూడా అనృతమే ఆయన పేరే అనృతాఖ్య కాబట్టి ఆ జాజమానవు సనోదేవ సో పుట్టుచున్నాడు పుట్టినాడు ఆ పుట్టుక అది తాత్కాలికము అనురుతము కాబట్టి అల్టిమేట్గా ఆ పుట్టుకను నిషేధించడం అయినది సంభవ పుట్టుకను నిషేధిస్తారని జన్మని నిషేధిస్తారు జన్మ అంటే లోకంలో ఉండే అభిప్రాయం ఎలా ఉంటుంది అంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చింది దాని పేరే జన్మ ఇప్పుడు లోకంలో వీడు శివలింగాన్ని తీసానంటాడు శివలింగాన్ని తీసానంటాడు హీ వామిట్ సిట్ అవుట్ బయటికి వామిట్ చేస్తాడు ఒక రూల్ ఉంది మీరు ఏది లోపల వేసుకుంటారో దాన్ని మాత్రమే వామిట్ చేస్తారు లోపల వేసుకోకుండా వామిట్ చేయటం ప్రసక్తి లేదు ఇప్పుడు ఉప్మా తిన్నారనుకోండి ఒకడు ఉప్మా తిన్నాడు ఏదో ఒంట్లో బాగుండే జ్వరంగా ఉంది అయినా కకుర్తిపడి ఆ ఉప్మా తిన్నాడు అది వామిట్ చేసుకున్నాడు ఉప్మాలో జీడిపప్పు లేకపోతే వామిట్లో జీడిపప్పు వస్తుందా ఉప్మా తిన్న ఉప్మాలో జీడిపప్పు ఉంటే ఆ ఆ ముక్కలు వామిట్లో వస్తాయి ఏది మింగితే అది బయటకు వస్తుంది వీడు శివలింగాన్ని మింగి కూర్చుంటాడు అక్కడ అలాగే ఇక్కడ ఎక్కడో ఎక్కడో పెట్టు కూర్చుంటాడు వాడి ముఖం చూస్తే తెలిసిపోతుంది వీడు కష్టపడిపోతున్నాడని వీళ్ళు చెంప మీద ఒక్కడు కొడితే టక్కుని బయట పారస్తు ఉన్న విషయం అది వా వాడికి తెలుస్తూ ఉంటుంది వీళ్ళు చూడరు చూసి కూడా చూడరు వీళ్ళు మూర్ఖులు చూసి కూడా చూడరు వాడు అలా కష్టపడిపోతూ కూర్చుంటాడు పన్నెండింటికి అర్ధరాత్రి పన్నెండింటికి శివలింగ ఆవిర్భావం అంటాడు ఏమంటే వీడు పది నిమిషాలు తక్కువ పన్నెండుంటికి వస్తాడు ఏం పని పదకొండింటికి వచ్చి కూర్చోవచ్చు కదా కూర్చోలేడు అంతసేపు కూర్చోలేడు పావు తక్కువ పన్నెండింటికి పెడతాడు దాన్ని ఇక్కడెక్కడో ఒక కంఠంలో ఆ గదిలో లోపల ఓ వీడియో తీస్తే తెలుసుకున్నా పెడతాడు పెట్టి వచ్చి అలా కష్టపడిపోతా పక్కన నీళ్లు తువ్వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటాడు వచ్చి కూర్చుని అలా పన్నెండు అయిదాక కూర్చుంటాడు అలా ఇబ్బంది పడుతూ కష్టపడుతో కూర్చుంటాడు పైకి మాత్రం గంభీరంగా పోసి పెడితో అకేషనల్గా కూర్చుంటాడు కూర్చుని పన్నెండు అవగానే వీళ్ళు శంఖము ఇదేది హడావిటి భక్తులు హడావిడి చేస్తుంటే అది వామిట్ చేస్తాడు అమ్మాయ బతుకు దేవుడు అని ఆ తోటగా ఇన్ని మళ్ళీ శివరాత్రి దాకా ఇంక పోవాలి అని తేలిక పడతాడు మనిషి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అది మహిమ ఏది మహిమ అంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే అప్పటికప్పుడు సృష్టించాడని అభిప్రాయం జన్మ అప్పటికప్పుడు అది పుట్టిందంటాడు ఏమిటి పుట్టిందండి ప్రతిషిధ్యతే ఏది పుట్టలేదు అక్కడ ఘటం పుట్టిందంటాడు ఘటం అనేది పుట్టనే లేదు నువ్వు అంతకుముందు దాకా మట్టి ముద్దన్నవాడు ఇప్పుడు ఘటం అంటున్నాడు అంతే నీ వృత్తిలో ఘటం తప్ప యథార్థంగా ఘటమనేది ఏదీ పుట్టలేదు మట్టి మట్టిలాగే కొనసాగిపోతూ ఉంటాం పుట్టింది ఏదీ లేదు కాబట్టి సంభవ ప్రతిషిధ్యతే అంటే కార్యమాత్రం ప్రతిషిధ్యతే కార్యం అనేది లేదు అసలు పుట్టుక అనేది లేదు నిషేధింపబడింది అజం బ్రహ్మ సత్యం పుట్టుక బ్రహ్మయే సత్యము అజాతవాదం కదా ఏం మాయానిర్మిత యువ జీవస్య अद्य प्रत्युपस्थात अविद्याशे स्वभाव पर अभी रोद रो सगा वचैं मोदी आ श्लोक अटे और मंत्र हो ఆ మంత్రం ఏంటంటే కోను ఏనం జనయేత్ ఏనం ఈ జీవుని కహాను జనయేత్ ను వితర్కే దూహ ఎవళ్ళు జన్మనిస్తారు ఈ జీవుడికి ఈ జీవుడు పుట్టిట్లా ఎవళ్ళు చేస్తారు ఈ జీవుడికి జన్మనిచ్చేది ఎవరు అని శృతి వాక్యం మంత్రం ఋగ్వేదవాక్యం దాని అర్థం ఏంటంటే ఈ జీవుడికి ఎవ్వడూ జన్మని ఇచ్చేది లేదు అని అర్థం ఆక్షేపం ఎందుకని జీవుడికి జన్మ ఎందుకు లేదు అంటే చూడండి జీవుడు ఎవడు పరిచ్ఛిన్నుడు అల్పుడు ఈ పరిచ్ఛేదం ఎలా వచ్చింది దేశ పరిచ్ఛేదము దేహము నేను అనుకోవడం చేత కాల పరిచ్ఛేదము మనస్సు నేను అనుకోవడం చేత వస్తు పరిచ్ఛేదము అన్నిటికంటే విడిపోయి నేనున్నాను అని అనుకోవడం చేత ఈ పరిచ్ఛేదములను బట్టి జీవుడు అది పరిచ్ఛేదము అంటే అది ఛేదము ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పెద్ద వస్త్రం ఉందనుకోండి ఇల్లు నుంచి వచ్చిన వస్త్రం విశాలమైన వస్త్రం సమ్ హండ్రెడ్ మీటర్స్ వస్త్రం ఉందనుకోండి దాన్ని దానికి ఏ పేరు ఉండదు దానికి మనం అనుకునే మామూలుగా అనుకునే పేరు ఉండదు దాంట్లోంచి ముక్క కట్ చేస్తాడు దానికి ఒక పేరు పెడతాడు కట్ పీస్ అనేటువంటిది ఏమంటే ఈ కట్ చేసిన తర్వాతనే కట్ పీస్ అనే ఒక పరిభాష ఒక నామిన్ క్లేచర్ వస్తుంది ఇప్పుడు ఆ వస్త్రం అలా ఉండగా ఆ వస్త్రంలో కట్ పీసులు దాంట్లో భాగంగా ఉన్నాయంటూ అలాగేమీ లేదు ఉంటాయండి అలాగా వస్త్రంలో కట్ పీసులు భాగంగా ఉంటాయా ఇప్పుడు ఉత్తర ఏమున్నది దీంట్లో నేను చిన్న పీలిక పీలిక అంటే తెలుసు కదా పీస్ ఆఫ్ క్లాత్ నేను చింపుతాను చింపిన తర్వాత పీలిక లేకపోతే ఇప్పుడే దీంట్లో పీలికలు పది ఎలా కూర్చుని ఉన్నాయా ఇప్పుడు ఏం పీలికలు లేవు దీంట్లో ఇది అఖండం ఈ అఖండంలో ఓ మొక్క చీల్చినప్పుడు దానికి పరిచ్ఛేదం వచ్చి దానికి పీలిక అని పేరు పెట్టారు అలాగే అఖండ చైతన్యం చైతన్యంలో మొక్కలు ఏముండవు ఈ అఖండ చైతన్యం నెత్తి మీద పరిచ్ఛేదం రావాలి అప్పుడు పరిచ్ఛిన్న చైతన్యం దొరుకుతుంది మనకి దాని పేరు జీవుడు పరిచ్ఛిన్న చైతన్యం పేరు జీవుడు సముద్రంలో చిన్న కదలిక వచ్చి ఒక కెరటము అనే ఒక పీస్ సెపరేట్ అయినట్టుగా రావాలి అప్పుడు కెరటము అనేది ఒకటి ఉంటుంది ఆ పరిచ్ఛేదం రాదే కెరటనేది ఏది ఉండదు కెరటాలేమక్కడ కూర్చుని ఉండవు తీరా పరిచ్ఛేదం వచ్చాక కెరటం అనుకోవడమే కానీ కెరటాల వెయిటింగ్లో ఏమీ ఉండవు కాబట్టి జీవుడు పరిచ్ఛేదాన్ని బట్టి జీవుడు వచ్చాడు ఎప్పుడు పరిచ్ఛేదం ఆరంభమైతే అదే జీవులకు పుట్టుక ఎప్పుడు పరిచ్ఛేదం అంతమైతే అదే జీవునకు గిట్టుట ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే అఖండ చైతన్యంలో పరిచ్ఛేదం యథార్థంగా వచ్చిందా పరిచ్ఛేదం యథార్థంగా వస్తే జీవుడు యథార్థమే జీవునికి పుట్టుక గిట్టుట కూడా యథార్థమే కానీ పరిచ్ఛేదం యథార్థంగా రాలేదు పరిచ్ఛేదము వీడు భావన చేయడం చేత వచ్చింది అజ్ఞానం చేత నేను అల్పూడను అని వీడు అనుకోవడం చేత వచ్చింది నేను ఇది నేను అది అని వీడు అనుకుంటాడు వీడు ఎందుకు అనుకుంటాడంటే అజ్ఞానం చేత అనుకుంటాడు వీడు అలా అనుకునేట్లా చేస్తారు పెద్దలు సోకాళ్ళు పెద్దలు ఏం చేస్తారంటే వీడి బుద్ధిలో ప్రవేశపెడతారు అయినా నువ్వు ఇదిరా అదిరా అని ఏది కాదో అది వాడి బుద్ధిలో ఓపెన్ మైండ్ వదిలిపెట్టరు ఓపెన్ మైండ్గా ఇప్పుడు చూడు నువ్వు మానవుడిగా పుట్టేవు నీకు ఏ మతాన్ని నచ్చితే ఆ మతాన్ని నువ్వు స్వీకరించు భగవంతుడు ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని ఆరాధించు నీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని పెళ్ళాడు నీకు ఏ భాష నచ్చితే ఆ భాషని మాతృభాష చేసుకో నీకు ఏ శాస్త్రం నచ్చితే అది చదువుకో అలా చెప్తారా అలా ఇవ్వకుండా చెప్పు వాడిని శుభ్రంగా కండిషన్ చేసి పెడతావు నువ్వు బ్రాహ్మణ కులానికి చెందిన వాడివి అక్కడతో దాపడం బ్రాహ్మణుల్లో నియోగి బ్రాహ్మణుడివి అక్కడతో దాపడం ఆరు నియోగివి అక్కడతో దాపితే కూడా గొప్పే తర్వాత నువ్వు ఈ మతం వాడివి ఈ వర్గం వాడివి ఈ కులం వాడివి అని ఈ రకంగా వాడికి భావాలన్నీ వాడికి నూరి అవన్నీ వాడు నెత్తి మీద వేసుకుంటాడు వేసుకుని విచారం చేసి స్థితి ఉండదు ఓపెన్ మైండెడ్నెస్ ఉండదు విచారం చేయడు ఎవరిలో చెప్పింది విని అదే సత్యమని భ్రమపడుతూ ఉంటాడు పైగా దెబ్బలాడతాడు కూడాను ఇదే సత్యమని మూఢఫ్ పరప్రత్యయనేయ బుద్ధి సో వాడు వాడి అజ్ఞాని వాడు ఈ పరిచ్ఛేదములనన్నిటినీ కల్పితములు అని ఆ స్పేస్ లైక్ అలాగే నిశ్చలంగా ఉండి ఉంటే శుద్ధమైన అంతఃకరణంతో నిశ్చలంగా ఉంటే వాడికి తన యొక్క స్వరూపం తెలిసిపో అది తెలిసినప్పుడు నేను పుట్టడం ఈ పుట్టుకెక్కడి నుంచి వచ్చిందని వాడు ఆశ్చర్యపోతాడు పుట్టుకనేది ఏం లేదు వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు పుట్టుకనే నాకు పుట్టుకే లేదు అని వాడు అటువంటి అనుభవాన్ని ఆ మంత్రం చెప్తోంది కోన్వేనం జనయే ఇప్పుడు భాష్యవాక్యం చూడండి ఏం అంటే ఈ విధముగా ఈ విధముగా అంటే ఏమిటి సంభూత్యపవాదవత్ పైన ఎలాగైతే సంభూతిని శృతి అపవాదం చేసిందో అలాగే ఇంకో రకంగా కూడా శృతి అపవాదమే చేస్తోంది అందుకోసం ఏం మాయానిర్మిత్యవ జీవస్య వీడు మాయా అంటే ఆ విద్య జీవతత్వము పరిచ్ఛిన్నమైనది జీవుడు ఈ పరిచ్ఛేదం యథార్థమా కల్పితమ పరిచ్ఛేదం యథార్థమైతే మాయా అనేది ఏదీ లేదు పరిచ్ఛేదం కల్పితమైతే దాని పేరే మాయా ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి హ్యాట్లోంచి ఏదో తీసాడండి గుడ్డు తీసాడండి ఇప్పుడు ఈ హ్యాట్ నుంచి గుడ్డు పుట్టిందన్నాడు అది కల్పితమా యథార్థమా కల్పి అంతే కాబట్టి అదే విధంగా అంటే ఆ పుట్టుక కల్పితం అన్నీ కల్పితావా ఇక్కడ అదేవిధంగా ఈ జీవభావం ఏదైతే ఉన్నదో ఇది అజ్ఞానము చేత నిర్మించబడింది తప్ప వాస్తవంగా ఉన్నది కాదు అజ్ఞానం చేత ఏది నిర్మించబడిందో అది యథార్థముగా నిర్మించబడనే లేదు మా చిన్నప్పుడు అదే ఏదైనా పిండి వంట ఏదైనా చేశారా తినడానికి అని అడిగితే ఆ చేశాం అనేవారు ఇంట్లో పెద్దవాళ్ళు పాపం రోజు అంతా చాకరీలు చేసి వీళ్ళందరికీ వండిపోసి వాళ్ళు అనేవారు ఆ చేసాం పిండి వంట చేశాం అంటే వీళ్ళు నిజంగా చేసేవారు ఏం పెళ్ళి కొట్టారా తీసుకురండి అంటే పేరు చెప్పేవారండి నాకు గుర్తు మడత అప్పాలని ఒక పేరు మడత అప్పాలు అని ఒక పిండి వంట ఇలాంటిదే ఇంకో పిండి వంట కూడా ఉంది నేను ఇంకోటి కూడా విన్నా నాకు సరిగ్గా సమయాన్ని గుర్తురావట్లేదు అది ఇది ఇదో పేరు చెప్పి పిండి వంట చేసామని చెప్పేవాడు ఇంకా వీడు పాపం పిండి వంట వస్తుందేమో అని ఎదురు చూస్తూ కూర్చుంటాడు తర్వాత వెర్రి మొహం అవతలకి పో పిండి వంట ఏం లేదు నీకు ఇది కూడా తెలీదు ఏదో పేరు నామరూప బుద్ధి అంటే అలాగే ఉంటుంది అప్పాలు చేసేమంటే అలాంటి అప్పాలు ఉంటాయని వీడు ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఇంకా అంటే ఏమీ లేదని అలాగే ఏదైనా పచ్చడి చేసేవా అంటే నలుచుకుందుకు ఏదైనా పచ్చడి చేసేవా అంటే నడుమేలు నలుచుకోమని సలహా చెప్పారు అది ఏమీ లేదని అర్థం ఏమి లేదని అర్థం అలాగే మాయానిర్మిత్య జీవస్య అజ్ఞాన కల్పితుడైన జీవుడు అంచేతనే వేదాంతంలో ఒక స్థాయిలో ఇటువంటి ప్రశ్నలు చాలా అల్పంగా అనిపిస్తాయి ఏదో అడిగారు కాబట్టి ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే చిన్నబుచ్చుకుంటారని ఏదో చెప్పడం వాడు ఏమంటాడంటే లాస్ట్ జన్మ నాది ఏమిటి నెక్స్ట్ జన్మ నీదేవి అంట ఈ మధ్యన నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఆశ్చర్యపడిపోయాను కళ్ళు తిరిగినంత పని అయింది ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమిటంటే మళ్ళీ ఎప్పుడైనా వస్తుందేమో చూసి మీకు అందరికీ చెప్పాలని అనుకునే లోపల మళ్ళీ కనపడలేదు నాకు అది ఈ మధ్యను చూశాను అదేమిటంటే మీ పూర్వజన్మలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఉంది మళ్ళీ వచ్చిందండి ఏం మోసం అండి ఎంత మోసం ఇప్పుడు ఈ టూత్పేస్ట్ వాళ్ళు వాళ్ళు మోసం చేస్తున్నారని అంటాం వాళ్ళు చేసి మోసం పెద్ద ఎక్కువ ఏం మోసం కాతుంది ఈ మోసం ముందు అట్లీస్ట్ టూత్పేస్ట్ ఒకటి ఉంటుంది దాంట్లో ఏదో మెంతాలు ఏదో ఏదో వేస్తాడు పొద్దునే పళ్ళేదో తగ్గుతు ఉపయోగపడుతుంది వాడు చెప్పినన్ని గుణాలు దాని ఎందు లేకున్నా ఏదో పర్వాలేదు కొంతైనా ఉంది వీటి దగ్గర ఏమీ లేదు ఇంక ఇప్పుడు ఇంకో కొత్త అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అదేంటంటే మీకు దృష్టి దోషం పోవడం కోసం ఈ లాకెట్ కట్టుకోండి అని అది నల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది దృష్టి దోషం పోవాలి కదా అని చేత నలుపు పెట్టాడు నలుపు ఎబనైట్ ఉంటుందని పూర్వం ఈసి ఎలక్ట్రికల్ స్విచ్చులు ఉండేవి నల్లవే అదే జాగ్రత్తగా చెక్కి కొంచెం పాలిష్ పెట్టి దానికి ఏమో ఒకటి కట్టిస్తాడు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ చేయిన్ ఒకటి కట్టిస్తాడు నాలుగు రూపాయలు అది వేసుకుంటే మీకు దృష్టి దోషం తగలదు అంటే మన వాళ్ళు ఇంకా కొనేస్తారు కొనేసి పిల్లలు మెడల్లో కట్టేస్తారు ముందు వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇది అవసరం అని చెప్తున్నట్టు రామ రామ అంతా అవిద్యా కల్పితం కనుక జీవభా ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు జీవభావమే అవిద్యాకల్పితము అంటుంటే వీడు వీడు పూర్వజన్మ ఏమిటి ఈ జన్మలు ఏదిలో అని చెప్పాల్సింది పోయి ఏం సమాధానం చెప్తాం నేను చెప్పలేకపోతున్నాను ప్రశ్నలకు సమాధానం సత్సంగంలో అడుగుతారు నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ టు దట్ లెవెల్ అండ్ రిప్లై టు ద్వన్స్ అంచేతను వాణ్ణే పిలక పట్టుకుని అజాతవాదంలోకి తీసుకెళ్లి ప్రయత్నం చేసుకున్నాను నేను ఈ మధ్యాహ్నం అలా తయారైంది నా పరిస్థితి ఎందుకంటే గత మూడేళ్ల నుంచి మాండూక్యాన్ని అనుసంధానం చేసి చేసి వివర్తవాదము అజాతవాదము తప్ప ఈ పరిణామవాదము ఇవన్నీ కూడా ఎందుకు పనికిరారి వాదాల కింద తోస్తోంది మనస్సు అద్వైతుల్లో రెండు రకాలు ఉన్నారు పరిణామాన్ని చెప్పే అద్వైతులు వివర్తాన్ని చెప్పే అద్వైతులు విశిష్టాద్వైతులు పరిణామాన్ని చెప్పే అద్వైతులు వాళ్ళు అద్వైతులు అనుకో అని పేరు పెట్టుకున్నారు పరిణామం చెప్పిన చోట అద్వైతం ఎందుకుంటుందండి పరిణామం చెప్తే అద్వైతం ఎందుకు ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అయింది అంటే పాలు పెరుగైనట్టుగా అయింది అంటే అది అద్వైతం ఎలా అవుతుంది పాలు వేరు పెరుగు వేరు కాబట్టి సో మాయాకల్పిత్యవ జీవస్యా అయితే ఇప్పుడు ఈ జీవుడు ఈ జీవుడు వీడు పొద్దున్నే మీరు లేచారు లేవగానే మీ ముందు జీవత్వం మీ ముందు పెట్టబడి దాన్ని మీరు నెత్తిమే వేసుకున్నారు మీరు జీవుడుగా నిద్ర లేవలేదు నిద్ర లేచారు చేతన చైతన్యంగా నిద్రలేచారు నిద్ర లేచిన తర్వాత ఆ మనస్సులో ఉండే అజ్ఞాన సంస్కారము ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని తయారు చేసి అజ్ఞాన కల్పితమైన వ్యక్తిత్వాన్ని తయారు చేసి ఎదురుకుండా పెట్టింది ఇదిగో రా ఇది ఇదిరా నువ్వు అని చెప్పింది అది వీడు వెంటనే నెత్తిమీద వేసేసుకున్నాడు గ్రోక్ వేసుకున్నట్టు రా వేసుకుని ఇదిగో ఇది నేను అంటున్నాడు ఇది ఎలాగంటే పూర్వానికి ఒక నక్క పులి చర్మాన్ని మీద వేసుకుంటు అని మా చిన్నప్పుడు కథ చెప్పేవాడు పులి చర్మాన్ని మీద వేసుకుంటు లేకపోతే ఒక నక్క ఈ వస్త్రాలకి రంగు వేస్తారు చూడండి ఆ కు ఆ రంగు నీటిలో పడింది పడితే దానికి ఒళ్ళంతా కూడా ఏవో రంగు మారిపోయి ఆ పులికి ఉండేటువంటి చారలు దీనికి వచ్చాయి దాంతో ఇది పులు అందరూ భయపడటం ప్రారంభించారు దాంతో ఇది పులిలా బిహేవ్ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత వర్షం వస్తే అదంతా పోయి మళ్ళీ నక్కై కూర్చుంది కథ ఉంది అలాంటి కథ ఒకటి వీడు పొద్దున్నే లేచితోనే చేతనుడుగా నిద్రలేస్తాడు నిద్రలేస్తున్నా నేను తండ్రిని తల్లిని నేను ఇది నేను అది పూర్వం ఇవే ఉండవు చేతనుడుగా నిద్రలేస్తాను నిద్రలేస్తూనే మనస్సు చక్కగా టకటకటక అజ్ఞాన రూపమైన మనస్సు ఒక మాయాపరిచ్ఛిన్నమైన ఒక పరిచ్ఛేద సహితమైన జీవుణ్ణి తయారు చేసి పెడుతుంది మానసికంగా తయారు చేసి వీడికి అందజేస్తుంది ప్రత్యుపస్థాపితస్య అంటే అర్థం అది ఇదిగోరా నాన్న ఇది తీసుకు ఇదిరా నువ్వు అంటుంది అరే అది రాకముందే నేనున్నానా లేకపోతే అది నేనవుతానా అదిలా నువ్వంటే వీడు అది వెంటనే మేద వేసుకుంటాడు మీద వేసుకుని నేను పుట్టినవాడను కర్తను భోక్తను పుణ్యాత్ముడిని పాపాత్ముణ్ణి తండ్రిని కొడుకుని అని వాడు వేసుకుంటాడు వీడికి సంసారంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా ఎవరి సమస్యలో తెలిసినా ఆ కల్పిత పరిచ్ఛిన్న జీవుని యొక్క సమస్యలు వీడి సమస్యలు కావాలి వీడి సమస్యలు కావాలి వీడికి ఏ సమస్యలు లేవు వీడు సకల సమస్యలకు అతీతు కానీ ఈ పరిచ్ఛిన్న జీవభావాన్ని నెత్తిమీద వేసుకోగానే ఆ సమస్యలన్నీ వీడిని చుట్టుముడతాయి వాటితోటి సతమతమవుతూ ఉంటాడు వాటికి పరిష్కారం కోసం వీడేమో ప్రపంచమంతా కూడా అన్వేషణ చేస్తూ ఉంటాడు అవిద్యయా ప్రత్యుపస్థాపిత అవిద్యా నాశే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అవిద్య నశించిందనుకోండి అప్పుడు వాడు ఎలా ఉంటాడు పరిచ్ఛిన్న భావంలో ఉండడు పరమార్థత స్వభావ రూపత్వాదు స్వభావం అంటే స్వరూపమే అఖండ అపరిచ్ఛిన్న చైతన్యం వీడి స్వరూపం అదే పరమార్థతత్వం దానియందు ఈ పరిచ్ఛిన్నమైన జీవభావం అజ్ఞాన కల్పితం అజ్ఞానం నశించగానే ఈ పరిచ్ఛిన్న జీవభావం అవతలిగిపోయింది వెంటనే పూర్ణమైనటువంటి ఆత్మతత్వం ప్రకాశించింది అదియే వాస్తవము అటువంటి జ్ఞాన జ్ఞానస్థితిని మనస్సులో పెట్టుకుని కోన్వేన జనయే నాకు ఎవడు జన్మని వహిస్తాడు నేను పుట్టనే లేదు నేను అసలు కుడితే కదా కుడితే గిట్టుట నాకు పుట్టుకే నాకు వయస్సే లేదు నాకు ఏ స్థితి దేహానికి సంబంధించిన ఏ స్థితి నాకు లేదు ఓ మహాత్ముడు వచ్చాడు అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు అంటే రష్యా నుంచి వచ్చారని చెప్పాను ఈ లోపల ఇంకో నలుగురు భక్తులు వచ్చారు మహాత్మాజీ తమ దర్శనమైనందుకు చాలా సంతోషం తమరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు ఆ భక్తులు చెప్పినా మీకు మాట చెప్పే ఉంటాను అంటే నేను బ్రిటన్ నుంచి వస్తున్నాను ఈ లోపల ఇంకో హాళ్ళు వచ్చి మహాత్మాజీ ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు హరిద్వార్ నుంచి వస్తున్నాను అడిగారు నుంచి ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చింది ఎవంటే మేము ఇక్కడే కూర్చుని ఉన్నాం పది నిమిషాలు అరగంట నుంచేనూ రష్యా నుంచి వచ్చారని అమెరికా నుంచి వచ్చారని హరిద్వార్ నుంచి వచ్చారని చెప్తున్నారు ఏది వాస్తవము అని అడిగాడు చూడ ప్రశ్న తప్పు తప్పు ప్రశ్నకి తప్పు సమాధానం చాలు ఎందుకంటే ఆత్మరూపుడనైన నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి రాను దేహమే వెళ్తుంది దేహమే వస్తుంది కాబట్టి నీ ప్రశ్న తప్పు నేను దేహమని నువ్వు అజ్ఞానం కల్పించి నువ్వు ప్రశ్న అడిగావు అజ్ఞాన కల్పితమైన ప్రశ్నకి యథార్థమైన సమాధానం ఉండదు అవసరం లేదు కూడా నీ ప్రశ్నగా సమాధానం చాలా అవుతుంది బాబు అని చెప్పారా నువ్వు స్వరూపం తెలుసుకుంటే ప్రశ్నే లేదు నువ్వు అలాంటి ప్రశ్న ఇది కోన్వేనం జనజేత్ ఈ ఆత్మను ఈ పరమాత్మను ఎవడు జన్మనిస్తాడు దీనికి ఎవడు జన్మనిచ్చింది అని అంటే కోన్వేనం జనజేతంటే అర్థం నా కోపినం జనయతి అని అర్థం ఎవడూ కూడా ఈ పరమాత్మను జన్మ నిచ్చుట లేదు అంటే అర్థం ఏంటి జన్మ లేదు అజాతవాదం నహి రజ్జ్వాం అవిద్యాధ్యారోపిత సర్పం పునర్వివేకతో నష్టం జనయేత్ కష్టిత్ త్రాడుపై అజ్ఞానము చేత వీడు సర్పాన్ని ఆరోపించాడు తర్వాత త్రాడుకి సర్పానికి ఉండే తేడా అని తెలుసుకున్నాడు ఇది త్రాడు సర్పం కాదు అని తెలుసుకున్నాడు ఇప్పుడు మధ్యలో ఐదు నిమిషాలు టైం గడిచింది ఇప్పుడు అదా వంతే చేయని ఆస్తి వర్తమానేపి తథా అది కారిక గౌడపాదుల వారి కారిక ఆదిలో సర్పం లేదు అంతంలో సర్పం లేదు మధ్యలో ఉందంటాడు వాడు మధ్యలో కూడా లేదు ఆది అర్థాలలో లేనిది మధ్యలో ఎక్కడ ఉంటుంది ఇది సర్పం దగ్గర మీకు అర్థమైంది బాగా కానీ కొంతమంది ఉన్నారు మధ్యలో వీడు సర్పాన్ని చూసాడు కాబట్టి సర్పము ఉంది అని ఆర్గ్యూ చేస్తా సర్పాన్ని చూసాడు కాబట్టి సర్పము ఉన్నది అని ఒక ఆర్గ్యుమెంటు అయ్యా అలా కాదయ్యా అది అద్య చేత అధ్యోపితమైన సర్పం తప్ప అక్కడ సర్పమేమీ లేదు సరే మీకు ఈ కథంతా తెలుసున్న కథే ఇప్పుడు ఈ సర్పము పుట్టి నశించిందా లేకపోతే పుట్టడము లేదు నశించడము లేదు అనాలా ఏదంటే బాగుంటుంది పుట్టడము లేదు నశించడము లేదు ఒకవేళ మీరు పుట్టుట నశించుటా అనే పదాలు వాడదలుచుకుంటే ఇది అజ్ఞానము చేత పుట్టి జ్ఞానము కలగగానే నశించింది అని అర్థం ఓకే అజ్ఞానసే జో పైదా హతా ఓ అసల్మె పైదా హతా జ్ఞాన్సే జో హోతా ఓ పహలెసే హి హువాతా అర్థమైంది కదండి కాబట్టి అజ్ఞానం వల్ల పుట్టిన సర్పము ఎప్పుడూ పుట్టనే జ్ఞానం వల్ల నశించిన సర్పము అంతకు ముందే లేకుండినది అర్థమైంది కదా కాబట్టి అటువంటి సర్పాన్ని కశ్చిత్ నా జనయేత్ దాన్ని ఎవడు దానికి జన్మనిచ్చాడు నేను సర్పాన్ని చూశాను కాబట్టి నేను ఇచ్చాను ఆ జన్మని ఒక సెన్స్లో అలాగే చెప్పాలి నేను చూశాను కాబట్టి దానికి జన్మని నేనే ఇచ్చాను కానీ అది ఏ జన్మది అజ్ఞాన కల్పితమైన జన్మ తప్ప వాస్తవమైన జన్మ లేదు కాబట్టి అటువంటి సర్పాన్ని ఉద్దేశించి కోన్వేనం జనయేత్ ఏనం సర్పం కహ జనయేత్ అని ప్రశ్న వేయచ్చు తథిదేన జనేది ఇప్పుడు కహాయేనం జనయేత్ అంటే ఏ బ్రహ్మగారు రుద్రులో శివుడు ఈ వీడికి జన్మనిచ్చాడు ఇది ప్రశ్న అది సమాధానం అలా కాదు కోన్వేనం జనయేత్ అన్నది ప్రశ్న కాదు అదేమిటిది ఆక్షేపం దాని అర్థం న కో జనయేతన్ అంతేగాని అదిగో ప్రశ్న దానికి సమాధానం ఏదో ఉందని అనుకున్నారు ఇప్పుడు అయా ఏదైనా కొంత డబ్బి వండాయా అని అడిగాడు అనుకోండి నీకు డబ్బు ఎవళ్ళు ఇస్తారు అని అడిగాడు అంటే అర్థమేంటి అది ప్రశ్న అదే ప్రశ్న కాదు అది నీకేవ్వరు ఇవ్వరు అని వాక్యం దాన్ని సంస్కృతంలో ఆక్షేపము కనుక కోన్వేనం జనయేత్ అంటే నశిదైన జనయేది అది దానికి అర్థం కో ఆక్షేపాథవాణం ప్రతిషిధ్య ఇప్పుడు సంభూతి అన్న చోట కార్యం ప్రతిషిధ్యతేన్వయనం జనయేత్ దీనికి ఎవడు జన్మనిస్తాడు అన్నప్పుడు కారణం ప్రతిషిధ్యత జన్మనిచ్చివాడు కారణం అవుతాడు కదండీ పాముకి వీడు జన్మనిచ్చాడు అంటే వీడు కారణమైనాడు పాముకి ఎవడు జన్మనిస్తాడయ్యా అంటే పాముకు జన్మనిచ్చే జన్మదాత నిషేధింపబడ్డాడు ఇంతకుముందు ఏమిటి సంభవము నిషేధింపబడింది కార్యము నిషేధింపబడింది అంటే పుట్టుక చేత వచ్చినది ఏది పుట్టిందో అది నిషేధింపబడింది పుట్టుక నిషేధింపబడింది ఇప్పుడు కారణము నిషేధింపబడింది కోను అనే దాన్ని ఆక్షేపం అర్థం దానికి అంతేకాని ప్రశ్నార్థం కాదు కొన్ని చోట్ల ప్రశ్న అర్థం ఉంటుంది సో కింస్విదావపనం మహత్ అనే ప్రశ్న ఒకటం పెద్ద ఆశ్రయమేది అనే ప్రశ్న దానికి సమాధానం భూమి రావపనం మహత్ భూమి పెద్ద ఆశ్రయము అని సమాధానం ఇది కాదు అది ప్రశ్న సమాధానం ఇది ఆక్షేపం అంటే నా వస్తుంది ఇక్కడ ఎవడూ దీనికి జన్మనిచ్చుటలేదు అంటే అర్థం ఏమిటి నిషేధింపబడింది జన్మనిచ్చేవాడు నిషేధింపబడింది అంటే కారణము నిషేధింపబడింది అవిద్యోద్భూత నష్ట జనయూ కారణం నకించి అస్తి ఇత్యభిప్రాయ అజ్ఞానం చేత పుట్టిందండి ఈ సర్పము లేకపోతే జీవభావము లేకపోతే ఈ నానాత్మ విశిష్టమైన ప్రపంచమంతా కూడా అజ్ఞానం వల్ల పుట్టిందండి అజ్ఞానం వల్ల పుట్టింది జ్ఞానం కలగగానే నశించింది పుట్టింది నశించింది దానికి పుట్టుకనిచ్చిన కారణము ఏదీ ఉండదు అజ్ఞానం చేత పుట్టినదానికి మళ్ళీ ఒక కారణం ఒకట కాబట్టి జనయితులు కారణం పుట్టుకునిచ్చిన కారణము నకించి దస్తీ అటువంటిది ఏదీ లేదు ఊర్లేదు పేర్లేదు కొడుకు పేరు సోమలింగం ఆ సోమలింగానికి తల్లిదండ్రులు ఎవరు అలాగంటే సోమలింగానికి తల్లిదండ్రులు ఎవరు ఉండరు కల్పిత సోమలింగానికి తల్లిదండ్రులే ఉంటారు కాబట్టి నా జనయతి ఇచ్చి అభిప్రాయ సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఇంకో శృతి వాక్యం కూడా చెప్పింది ఆయం కుతిత్ నభూవ కశ్చిత్ ఇది శృతే ఈ జీవుడు అయం ఈ జీవుడు కుతశ్చిత్ నభూవ ఎక్క జీవుడు దేవుడి నుంచి వచ్చాడు అరే జీవుడు అనేవాడు లేడాయ బాబు వాడు దేవుడే జీవుడు అనేవాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఈ సర్పము ఎక్కడి నుంచో వచ్చింది త్రాడు నుండి అసలు రాలేదు ఇది ఎక్కడి నుంచి రాలేదు అంటే కారణము నిషేధింపబడింది నవభూవ కశ్చిత్ ఎవడూ పుట్టలేదు అంటే కార్యం నిషేధింపబడి కాబట్టి ఈ విధంగా శృతి కారణ కార్యములను రెండింటిని నిషేధించటం ద్వారా అజాతవాదాన్ని స్థిరపరిచినది వెల్లరండి జాగ్రత్తగా శుభం స ఎ నేతి నేతీతి వ్యాఖ్యాతన్హుతేమగ్రాహ్య భావన హేతునాజం ప్రకాశతే स ऐश नेति ने अुति वाक्य सो so, आत्मतत्वा बोधिं बोधंस श्रुति बोधिस्ट सह ऐ आत्मा नेति ने इति अटे दें निषेधिस्ो अति अच्छे चलागा अलाग अ ఆ ఇతి అన్నది మీరు సప్లై చేసుకుంటూ పోవాలి ఆత్మ పుట్టినది పుట్టినది అని కాదు ఇతి అంటే పుట్టినది కాదు ఇతి అంటే గిట్టేది కాదు ఇతి అంటే బ్రాహ్మణ కాదు క్షత్రియ కాదు వైశ్య కాదు ఇతి అంటే క్షహస్థ కాదు సన్యాస కాదు ఇతి అంటే తండ్రి కాదు కొడుకు కాదు దీని మీద ఓ ప్రశ్న అడిగారు గౌడపాతం ఎవరో అడిగారు నాకు గుర్తు రావట్లేదు ఒకడు ఉన్నాడు వాడు ఆరంభంలో కొడుకు కొడుకే కదా మరి ఉన్నాడు అంటే తర్వాత పెళ్ళి అదే అయింది మళ్ళీ కొడుకు పుట్టాడు వాడికి ఇప్పుడు తండ్రి వీడేమిటి వీడి తండ్రి కొడుక తండ్రి అంటే కారణం కొడుకు అంటే కార్యం ఇప్పుడు వీడేమిటి కారణమా కార్యమా కారణమైతే కార్యం కావడానికి వీలు లేదు కార్యం అయితే కారణం కావడానికి వీర్లేదు మనం నువ్వేమిటి వీడే తండ్రి వీడే కొడుకు ఉంటున్నావు ఎలాగా హౌ కెన్ యూ రికన్సైల్ చేస్తాను మీకు ఈ పాయింట్ అర్థమైందండి అంటే అర్థం ఏంటంటే తాత్కాలికంగా కొడుకు కొడుకు అనుకున్నారు కొంతకాలం అక్కడికి ఆ సిచ్యువేషన్ మారిపోయింది ఇప్పుడు తండ్రి తండ్రి అంటున్నారు ఇది మారిపోతుంది వీడు ఆ కొడుకు కాలేదు ఈ తండ్రి కాలేదు వీడు ఏది కాదు నేతి నేతి సేష నేతి నేతీతి ఈ నేతి నేతి చాలా పెద్దది అంత దీనికి చాలా ఈ వెరీ బిగ్ థింగ్ డిటెయిల్స్ అథాత ఆ దేశో నేతి నేతి అని గృహదారం అథ అతహాథాతో బ్రహ్మజిజ్ఞాస రాగా ఆ దేశ ఉపదేశము ఎవరు ఉపదేశం అయ్యా మీరేమో ఉపదేశం చేస్తున్నారు మాకు నేతి నేతి ఉపదేశం సో ఇది ఈ నేతి అనేదానికి అర్థమేమిటి వ్యాఖ్యాతం నిన్హుతే అంతకుముందు ఆత్మయందు ఒక స్టేటస్ని ఆరోపించి వివరించి చెప్పి దానిని నిరాకరించుకున్నది వ్యాఖ్యాతం నిన్తే ఇది ఈ నేటి నేటి అనేది మూర్తామూర్త బ్రాహ్మణం నుంచి వచ్చింది బృహదర్మ్యం అక్కడ వ్యాఖ్యాత నిన్హుతే అంటే ఆ పరబ్రహ్మకి రెండు ఆ పరబ్రహ్మ రెండు రకములు మూర్తము అమూర్తము మూర్తము అంటే ఆకారము గలది పృథివీ ఆపహ అగ్ని అమూర్తము అంటే ఆకారము లేనిది వాయువు ఆకాశము ఇప్పుడు పరబ్రహ్మకు ఎన్ని రూపాలు వచ్చాయి రెండు రూపాలు వచ్చాయి ఓకే అమ్మ పరబ్రహ్మ ఎందు రెండు రూపాలున్నాయి అని ముందుకు వెళ్తాడు వెళ్ళు వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఏం చెప్తుందంటే ఏది మూర్తమో అది పరబ్రహ్మ కాదు నేతి ఇతి అంటే ముహూర్తం అది పరబ్రహ్మ కాదు ఏది అమూర్తమో అది పరబ్రహ్మ కాదు నేతి అంటే ముందు పరబ్రహ్మపై అధ్యారోపములను మూర్త అమూర్తములను అధ్యారోపంచేసి ఫైనల్గా వాటిని అపవాదం చేశారు అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అలా చేయాలి ఇంక మరో గతి లేదు దీనికోసం పరబ్రహ్మకా అక్కర్లా ఇప్పుడు మీకు ఎవడైనా ఒక ఒక కుర్రాడు వచ్చి నాకు బంగారం అంటే ఏమిటో తెలియదండి నాకు దయచేసి బంగారం అంటే ఏమిటో చెప్పండి అని అడిగాడు అనుకోండి ఏం చెప్తారు మీరు ఆలోచన